శ్రవస్తమేష్టరాజ్రమ బ్రహ్మణ శృణ్వన్ దసాదనం శ్రీమహాజనాపత నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మృరాచార్యపర్యంతే నారాయణం నమస్కృత్య నరం నరోం దేవీం సరస్వతీం యా సంతయముదీరే యానిషానాయమీాగ్రతిభూత నిషా నిషా పశ్యతో ము అజ్ఞానికీ భేదాన్ని శ్లోకంలో ప్రతిపాదిస్తా నేను నిన్న మనవి చేశాను జ్ఞానికి అజ్ఞానికి స్థూలంగా ఏ భేదం ఉండదు మించుమించే భేదం ఉండదు ఏ ఏ ఇద్దరు మనుషుల్ని చూసినా ఏదో భేదం ఉంటుంది స్థూలంగా ఏవో భేదం ఉంటుంది వాడేమో ప్రాంత సత్వ వేస్తే ఇంకోటి పంచాఖండ వేస్తాయి ఇలాంటి భేదాలు ఏవో ఉంటాయి వాడికి ఎలాగా ఉంటాయి ఉంటాడు ఇంకోటి ఉంటాడు ఇలాంటి స్థూలమైన భేదాలు ఉంటాయి అలాంటి భేదాలను మనం ఇక్కడ పరిగణన చేయట్లేదు జ్ఞాని అజ్ఞానిలో స్థూలంగా చెప్పుకోదగ్గ భేదాలు ఏమి ఉండవు కానీ ఈ డెప్త్లోకి వెళ్ళినట్లు లోతుల్లోకి చూసినట్లయితే వాళ్ళ హృదయాంతరాలలో కనుక చూసినట్లయితే అంత డిఫరెన్సే ఇక్కడ ఏది రాత్రో అక్కడది పొగలు ఇక్కడ ఏది పొగలో అక్కడది రాత్రి అంటే పొగలు రాత్రి కంటే ఇంకా విరుద్ధంగా ఇంకేముంటుంది రెండు పరస్పర విరుద్ధమైనవి చెప్పాలంటే పొగలు రాత్రి అన్నవి చెప్తాం ఇంకా అంతకంటే మీకు ఆ కాంట్రాక్ట్స్ తీసుకురావటం కుదరదు వీడు వాడు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అండి అంటారు అలాగే పొగలు రాత్రి అలాంటివి అంత వన్ ఎయిటీ డిగ్రీస్ కాంట్రాస్ట్ మ్యాక్సిమం కాంట్రాస్ట్ విరోధం అనమాట సో ఎందుకంటే చూడండి మహాత్ముడికి మరణము అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మృత్యు అనేది మహాత్ముడికి అసలు ఇష్యూవే కాదు మృత్యువు దేహము కూడా సో ఇట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ అల్టిమేట్లీ ది బాడీ విల్ ఫాల్ సో దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ కామన్ కానీ మహాత్ముడికి డెత్ అనేది అసలు ఇష్యూనే కాదు నిజానికి డెత్ అని మహాత్ముడు స్వాగతిస్తాడు నాట్ అవుట్ ఆఫ్ ఎనీ డెస్పరేషన్ కొంతమంది అవుట్ ఆఫ్ డెస్పరేషన్ స్వాగతిస్తారు డెత్ అని కానీ మహాత్ములు అలా కాదు ఇది ఇదో పని పూర్తయిపోతుందని చెప్పేసి తామదేవ చిరం కదా యా అని ఇదో ఇదో పని అయిపోతుంది అక్కడికి సమస్య తీర్పి దేహాన్ని మెయింటైన్ చేయటం అని ఈ కార్యక్రమం పూర్తయిపోతుందనేటువంటి ఒక ఉత్సాహంతో వాళ్ళు ఉంటారు తర్వాత నేను మరణిస్తున్నాను అనే ఆలోచనే ఉండదు మహాత్ముడు కాబట్టి మరణ భయం అన్నది వాళ్ళ బలిదాపులకు కూడా రాలేదు ఇంకా బతికు ఉండగా అజ్ఞానికి దేహము దానికి సంబంధించినటువంటి ఆరోగ్యము దానికి ఉండే రక్షణ క్షేమము దట్ ఈజ్ ది ఆల్ కన్స్యూమింగ్ టాపిక్ అది ఆల్ కన్స్యూమింగ్ అంటే మనిషికి ఉన్న మొత్తం శక్తిని యుక్తిని కూడా ఈ దేహాభిమానమే మిరింగి వేస్తుంది అలా బతుకుతాడు అజ్ఞానం కానీ జ్ఞాని దేహాభిమానంతో ఉండడు నిజానికి జ్ఞానికి నా బాడీ ఇతరు నా దేహము ఇతరుల దేహము అనే భేదం కూడా ఉండదు అన్ని దేహముల ఒకే రకమైన భావన ఉంటుంది దేహము నశించి శిథిలమయ్యేది నిరంతరం మారిపోతూ ఉండేది నా దేహమైనా అంటే ఎగరవాడి దేహమైనా అంటే అంతేగాని నా దేహం దగ్గరికి వచ్చేప్పుడికి ప్రేమ ఎగరవాడి దేహం దగ్గరికి వచ్చేవాడికి వైరాగ్యం అలా ఉండదు అన్ని దేహముల వైరాగ్య భావనే ఉంటుంది తర్వాత దేహం అన్నది ఒక ట్రస్ట్ అది భగవంతునిచ్చిన ఒక సాధనము ఒక రథము వంటిది ధ్యానం అవసరం కదండి అధ్వాజిత జ్ఞానవత మీరు చదివినట్టున్నారు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 ఆ అప్సేషన్ పోతుంది సరే అజ్ఞాని పూర్తిగా తీవ్రమైన అప్సేషణలో బతుకుతూ ఉంటాడు దేహాశక్తితో బతుకుతూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా లోతుల్లో చూసినట్లయితే అంత తేడామే జ్ఞానికి అజ్ఞానికి చూద్దాము సో నిన్న మనం అనే విషయాన్ని చూసుకుంటే ఏది సత్యము అనే విషయంలో పరమ సత్యమైనటువంటి బ్రహ్మాత్మ అదియే సత్యం నేను ఉన్నాను సత్యత అదే పరమార్థ సత్యం ఆ కొంతమంది మహాత్ములు వాళ్ళు మహాత్ములను కూడా లోకానికి తెలిసి కాదు అలాగా రహస్యంగా ఉండిపోయారు ఒక ఆయన రమణ భగవాన్ లాంటి వాళ్ళు లోకంలో ప్రచారం రమణ భగవాన్ ప్రచారంలోకి వచ్చారు ఎప్పుడొచ్చారు ఆయన పదిహేడు సంవత్సరాలు ఆ స్కందగిరి మీద స్కంద గుహలో ఉంటే అప్పుడు ప్రచారం అయ్యలేదు ఆ తర్వాత ఓ రోజుని ఈయన ఎవరో నాయన అంటే గణపతి ముని ఆయన వెళ్ళి ఆయన జ్ఞాని మహాత్ముడు అని చెప్తే అప్పుడు లోకానికి ప్రచారం ఆ ఊళ్ళో ప్రచారం అయింది ఈయన చెప్తే ఈయన పండితుడు ఈయన చెప్పిన ప్రచారం వచ్చింది ఆ తర్వాత ప్రపంచం పాలు ఆయన ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకొచ్చాడు కానీ అల్లా కానీ ప్రఖ్యాతి పొందని మహాత్మ అంత ముందు ఉండేవాడు కర్నూలు దగ్గర నేను కర్నూలు వెళ్ళినప్పుడు ఈ ప్రసంగం వచ్చి వాళ్ళు చూపించాను రామిరెడ్డి తాత అని ఆయన ఉండేవాడు తెలిసిన తెలుసు తెలియని వాళ్ళకి తెలియదు ఎప్ప పశ్చితి ఈ రామిరెడ్డి తాత ఆయన జ్ఞాని జ్ఞాని ఆయన్ని అడిగితే ఏం చేయాలి ఏదైనా సాధన గురించి దానికి అడిగితే ఆయన ఏం చెప్పేవాడంటే ఉన్నాననే ఎరుకే సర్వం అని చెప్పివాడు ఎరుక నేను మొన్న ప్రశ్నలు ఎరువు దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఎరుక ఉన్నావు కదా ఉన్నాను తెలుసు కదా తెలుసు ఈ ఎరుకే నేను ఉన్నాను అనే ఎరుకే బ్రహ్మ అదే సర్వం అదే జగత్కారణం అని చెప్పి ఏం మాట్లాడేవాడు కాదు కాముగా కూర్చున్నవాడు ఏదైనా పళ్ళు వేస్తే తీసుకున్నప్పుడు మళ్ళీ వాపస్ ఇచ్చేవాడు ఏదైనా అడిగితే చెప్తే మటుకు ఈ మాట చెప్తాడు ఉన్నాననే ఎరుకుందా లేదా ఎరుక అన్నది కొంచెం రాయలసీమలో వెళ్ళను వాడు ఉన్నాననే ఎరుక లేకపోవడమే అదే బ్రహ్మ పోవతల అని చెప్పి అలాగే ఉండి వాడే సో కాబట్టి ఈ జ్ఞానములో ఎంతోమంది మహాత్ములు అలాగా లోక కాకుండా అలా ఉండిపోయారు ఎనివే సో అది పరమార్థతత్వం ఉన్నాననే ఎరుక సచిత అనమాట సచ్యత ఉన్నాన ముందు ఉన్నాము ఉండి ఉన్నాననే ఎరుకొచ్చింది ముందు ఎరుకొచ్చిందో ముందు ఉన్నాము ముందు ఉన్నాను తర్వాత ఎరుక వచ్చింది సో ఆ అంటే సద్వాదము అంటే ఉపనిషత్తులు చెప్పిందే చెప్పి ఉపనిషత్ అదే నీవు అని కూడా ఈ జగత్తు ఆ ఉన్నాననే ఎరుక నుంచే సో ఉన్నాను ఎరుక ముందు వచ్చి తర్వాత సర్వం వచ్చిందండి కూడా అదేమనేది ముందు నేనున్నాను వచ్చి తర్వాత జగత్తు వచ్చిందా లేకపోతే ముందు జగత్తు వచ్చి నెచ్చ మీద కూర్చున్న తర్వాత నేనున్నానో వచ్చిందా అంటే ఆలోచిస్తే ముందు నేనున్నాను తర్వాత జగత్ వచ్చింది కాబట్టి ముందు ఏది నువ్వు తర్వాత జగత్తు కానీ నువ్వెల్లాగా ఆలోచిస్తున్నావు ముందు జగత్తు వచ్చిన తర్వాత నేను దాంట్లోకి వచ్చాను అని అనుకుంటున్నావు జగత్తుంది నేను వచ్చాను వెళ్ళిపోతాను తప్పది నువ్వు ఉంటే జగత్తు వచ్చి వెళ్ళిపోతావు పూర్తిగా రివర్స్ సో అది పరమార్థతత్వం ఈ పరమార్థతత్వం విషయంలో లౌకికులు నిద్రపోతూ ఉంటారు నిషది వల్ల రాత్రిపూట నిద్రపోతారు కదా కానీ ఆ పరమార్థతత్వం విషయంలో జ్ఞాని తెలివిగా ఉంటాడు ప్రబుద్ధో జాగర్తి ఎందుకంటే అజ్ఞాన నిద్ర నుంచి ఆయన తెలివి వచ్చేసింది ఆయన కాబట్టి జాగ్రత్త తెలివిగా ఉంటాడు ఎప్పుడు కూడా రాత్రిపూట నిద్ర తెలివి వస్తే బెంగ పెట్టుకోకూడదు కొంచెం లక్షణం ఉంటుంది ఎందుకంటే మొన్నడు ఇరవై లక్ష మనం అలా ఆలోచిస్తాం ఆ ఆలోచన ధోరణే తప్పు మనం ఏమనుకుంటామంటే మొన్నాడు తెల్లారుతుంది ఆ తర్వాత సంసారాన్ని మనం దాన్ని మనం కాపాడాలి ఆ కాపాడి పూచి అంతా ఉంది అని అనుకుని కొడుకుంటాం కొడుకుంటే మనకి అసలు సత్యం తెలియదు అసలు సత్యం ఏంటి సూర్యుడు మండుతున్నాడు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి వాయువు వీచుతోంది లైఫ్ ఎస్టాబ్లిష్ అయింది పృథ్వీ మీద ఈ లైఫ్ ముందుకు నడుస్తుంది ఈ సత్తి దీన్ని మనం ఆలోచించాం మనం ఆలోచించి మొన్నాడు పోతేనే వెళ్ళి నేను చేసి డబ్బు సంపాదించి ఇది చేతి ఇది నిలబడుతుంది లేకపోతే కూలిపోతుంది మనం అనుకుంటాం అలా అనుకుని పడుకుంటాం పడుకుంటే ఆ పడుకోవడంలోనే ఒక టెన్షన్ ఎందుకంటే మొన్నాడు లేచి చాలా పనులు భారవంతా నేనే మోస్తున్నాను మరి బరువు మోస్తున్నాను ఇంత బరువు బరువు మోస్తున్న వాడు ఎలా ఉండగలడం ఇంత బరువు నేను మోస్తుంటే ఇప్పుడు రెండింటికి తెలివి వచ్చింది నిద్ర పట్టదు తెల్లాలేంటే మళ్ళీ బరువు మోయడం ప్రారంభించాలి ఈ విషయాన్ని రొంతటి సరే అని ఇలాగంటి ఆలోచనల్లో పడి మనిషి నిద్రపోగొట్టుకుని చాలా దుఃఖపడుతూ ఉంటాయి ఏ బరువు మోయటం బరువు మోసేవాడు వేరే ఉన్నాడు వాడు బరువు మోస్తున్నానని చెప్పడం మన కూడా వాడే మోస్తున్నాడు ఏ బరువు మోయటం అనే సత్యం తెలుసుకోవడం చాలా కఠినమైన విషయం ఎందుకంటే నేను మోస్తున్నాననే ఆలోచనకు అలవాటు పడి ఉంటాడు వీడు వీడు వీడి జ్ఞానం వచ్చినప్పటి నుంచి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు హై స్కూల్లో చేరినప్పటి నుంచి అలాగే చదువుకున్నాడు అలాగే నేర్చుకున్నాడు వీడిని హఠాత్తుగా నేను మోయటం లేదు అంటే వాడికి అరడజన్ ప్రశ్నలు ఉంటాయి నేను మోయకపోవడం ఏమిటండి నేను ఇలా మాట్లాడుతున్నాడు అని హాఫ్ ఎడజన్ క్వశ్చన్స్ వస్తాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం అసంభవం ఎస్పశ్యతి సపశతి ఎదురు మోయితే అర్థం ఏంటి సో అది తెలుసుకునే ప్రయత్నించేయాలి నేను మోయటం లేదు తెల్లారిస్తే ఏమవుతుంది ఏమవుతుందో చూద్దాం మరి ఇప్పుడు నిద్ర తెలివచ్చేసింది కదా ఏం చేయాలి జాగ్రత్త సంయము తెలివచ్చేసినప్పుడు సైయ ఏం చేస్తాడు అపనిష్ఠుడే ఉంటాడు లేకపోతే భజన రామనామని చెప్పని చేయించాడు మంచి అవకాశం హరే రామ్ హరే రామ్ ఓ మహాత్ముడు నిద్రపోతున్నాడు దోమలు కుట్టేశాడు తెలివి వచ్చేసి ఆ మాలకృష్ణుని హరే చేసి ఈ దోమలో ఎంత ఉపకారం చేశాయి ఈ వీళ్ళు మన నిద్ర లేపడం కదా ఈ భజన చేసుకోగలిగాను అని మహా సంతోషపడ్డాడు ఈ లోపల దోమలో వదిలిపోయాయి మళ్ళీ నిద్రపోయాయి అయితే మొన్న నిద్రపోవచ్చు వాటి బిగ్ డీల్ మొన్న పొద్దున్నే నిద్రపోవచ్చు స్నానం అది చేసేసి జపని చేసుకుని రెండు ఇడ్లీ తినేసేసి ఇడ్లీ వడ తినేసి మళ్ళీ నిద్రపోయింది ఇక్కడ కవర్ అప్ లేకపోతే మజ్ఞ బాడీ విల్ మేక్అప్ ఐటమ్ యూ బాడీ విల్ మేకప్ బస్సులోనో ఆటోలోనో ఎక్కడో ఒక మేకప్ అయిపోతుంది బడీగా నాక్ ఉంది నార్మల్గా నార్మల్ కేసు నేను చెప్పట్లేదు నార్మల్ బడీ విల్ మేకప్ ఎటు వచ్చి మన సమస్య ఏంటంటే నాట్ దట్ వీ లూజ్ ద స్లీప్ అవర్ ప్రాబ్లం ఏజ్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద స్లీప్ సీజ్ అవుతుంది ఆ కన్సర్నే దట్ ఈస్ ది కల్ప్ట్ మీరు స్లీప్ గురించి మీకున్న కన్సర్నే దట్ ఈస్ ది ఎనిమీ టు స్లీప్ ఎనో అదర్ ఎనిమీ మీరు ఆ కన్సర్న్ అని మర్చిపోగలిగితే మీకు అసలు స్లీప్ ఇష్యూనే కదండి స్లీప్ హూజ్ ఇష్యూ ఇట్ ఈస్ బాడీస్ ఇష్యూ ఇట్ ఈస్ అండ్ బాడీ హ్యాజ్ ఎ మెకానిజం బై ఉచ్ ఇట్ కరెక్ట్ సాల్వ్ స్టెప్స్ ఇప్పుడు బాడీలో టెంపరేచర్ వస్తుంది ఎందుకు వస్తుంది ఏదో ఒక ఇన్వేషన్ ఒకటి అయింది బ్యాక్టీరియా వచ్చింది సమ్ ప్రాబ్లమ్ హ్యాజ్ కమ్ లేర్ఫోక్ టెంపరేచర్ వచ్చింది బాడీ హ్యాజ్ ఇచ్చిపో మెకానిజం అదే రకంగా బాడీకి కనుక నిద్ర తక్కువైతే ఇట్ విల్ గ్యాప్ దట్ స్లీప్ మీకు తెలియకుండా మీరు నిద్రపోతారు నేను హైవే నిద్రపోతాను నేను వాళ్ళు కారులో కూర్చొని నిద్రపోతూ ఉంటాను వెంటనే పక్కన ఉన్న వాళ్ళు నా పెట్టారు స్వామీజీ ఆ సీట్ ఇలా వెనక్కి సాగర్ తీసి ఇంకా బాగా పెట్టుకున్నా నేను నిద్రపోవచ్చాను అక్కడ నిద్రపోతా అది ఎండ్ ఆఫ్ మై స్టేట్ నిజంగా ఇంకేమి స్లీప్ అండి ఇక చెప్పొచ్చేది మీరు ప్లాన్ చేస్తే వచ్చిందా స్లీప్ ఎప్పుడైనా ఇలాగా ప్లాన్ చేస్తే వస్తుందా అది ప్లాన్ చేయకుండా వచ్చింది అది నేను తెచ్చుకున్నది కాదు బాడీ హ్యాస్ ఘాటేజ్ And it is going through it. And so, when I mind the dhāṁta prāveṣipedite, we can only disturb it. We cannot improve upon this. We know only how to disturb this thing. We don't know how to get it. The best way is, you may interfere kāvat dhāṁta-lāsa. Dhāṁta-lāsa, you may have a permission of the dhāṁta-lāsa. Kāvat dhāṁta, you may have a permission of the dhāṁta-lāsa, you may have a permission of the dhāṁta-lāsa. You may have a hastakṣepan jekun-dhāvunte, everything will fall in place. You just forget it, it will fall. Kāvat eppadaya mā vāthirupotu kelivoste, ఈ శ్లోకం గుర్తు చేస్తుంది యానిషా సర్వభూతానాం తస్యాన్ని జాగ్రత్త సంయాన్ని అందరూ నిద్రపోతా ఉంటే సంయమేశ్వరులు తెలుగులో ఉంటారట పొంగ ఆ భాగ్యం మనకి వేల పట్టింది అనిపిస్తుంది సో అది పరిస్థితి ఇంకా ఇంకా ఎస్యా జాగ్రతి భూతాన్ని చెప్తున్నారు ఆయన అందము ఎస్యాం గ్రాహ్య గ్రాహక భేదలక్షణాయా అవిద్యానిషాయా ప్రసప్త్యేవా భూతాద్రతీతి ఉచ్యతే ప్రసూత ఇవ స్వప్నదృశ సా నిశా అవిద్యూపరత్వం పశ్యతో ము ఇది కఠినమైన వాక్యాలండి నిన్న కూడా మీతో ఆ మాట అన్నాను నేను ఆ వాక్యం సరే నేను అన్నాను మీరు అనేశారు దాంట్లో పదాలన్నీ కూడా బాగా ఉన్నాయి కానీ దాన్ని సెటర్ అయితే చేసేప్పటికీ కొంచెం ఇబ్బంది అవుతుంది లేదా ఓపీటీవర్క్ సో చూడండి అజ్ఞాన నిష రాత్రి అజ్ఞానమే రాత్రి అవిద్యానిష జ్ఞానము పొగలు అజ్ఞానము రాత్రి సో అజ్ఞానంష అవిద్యానిష ఏమిటండి ఏమిటి అజ్ఞానం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 ఓ మహారాజకుమారుడు ఉన్నాడు ప్రిన్స్ వాడు తల్లి తండ్రి మంత్రులు ఇతర రాజసేవకులు నిద్రపోతుంటే వాడు అర్ధరాత్రి నిద్రలేచ్చి ఖజానాలోంచి ధనాన్ని అపహరిస్తున్నాడు కావాలండి ఎందుకు చేస్తున్నాడు ఈ పని ఎందుకు చేస్తున్నాడంటే ఈ ఖజానా తనదే అనే జ్ఞానం వాడికి లేకపోవడం చూపేస్తుంది ఏదో సిగరెట్లకో లేకపోతే దగ్గరకో ఎడిట్ ఉంటాడు అంచేతం దానికేదో డబ్బు కావాల్సి వస్తుంది అంచేతం హీ పీంచెస్ ది పాకెట్ ఆఫ్ ది ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ పాకెట్ నే పింఛి చేసేస్తూ ఉంటాడు పొందబోయే సంపదలో కొంత ధనాన్ని తానే అపహరిస్తాడు ఎందుకు ఇలాంటి పొరపాటు చేసేటంటే వాడి దృష్టిలో తాను సర్వము నుంచి విడివడి ఉన్నాడు హీ ఇస్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది ఫ్యామిలీ హీజ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది ప్యాలెస్ ఈ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది ట్రెషరీ అఫ్ ది కే నో ఐడెంటిఫికేషన్ ఆ బిగ్గర్ పిక్చర్తో ఐడెంటిఫికేషన్ లేదు ఆ స్మాల్ పిక్చర్ ఉంటుంది వాడికి వాడు వాడి బాడీ వాడి భోగాలు ఆ పిక్చరే ఉంటుంది దాంతో ఐడెంటిఫై అయ్యి వాడు ఏం చేస్తాడంటే తన ఖజానాలో తొమ్ము తానే అపహరించే ప్రయత్నం చేస్తాడు వాడిని జ్ఞానంటారా అజ్ఞానంటారా వాడు అజ్ఞాని వాడిని తండ్రి పట్టుకుంటే తండ్రి సిగ్గుపడతాడు ఏమిటరా నేను నీకు ఇంకొక నెల రోజుల్లో పట్టాభిషేకం చేసి ఖజానా అంటే నీకు అపజబ్బా నేను అనుకుంటుంటే నువ్వు దాంట్లో చోదించేస్తావు ఏమిట్రాదంతా నీదేరా అని తండ్రి అంటాడు అది మీరికి అర్థం కాదు అజ్ఞానం అలాగే ఉంది సో గ్రాహ్య గ్రాహక భేదము సో నేను గ్రాహకుడను గ్రాహకులను అంటే గ్రహించువాడను తెలియవాడను గ్రాహక గ్రాహ్య శబ్దంలో కర్త క్రియమాణము జ్ఞాత జ్ఞేయము రెండు అంశాలు కలిసి ఉన్నాయి సో నేను కర్తను ఇది క్రియమాణము ఇది ఈ పని చేయబడుతోన్నది చేసేవాడిని నేను భేదం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 గ్రాహక సో నేను గ్రాహకుడను ఈ గ్రాహ్యము ఈ రోజుల్లో హిందీలో ఈ గ్రాహక పరిషత్ అని ఉంటుంది హిందీ హిందీ భాషలో గ్రాహక పరిషత్ అంటే గ్రాహక అంటే కన్స్యూమర్ అని అర్థం కన్స్యూమర్ ఓ ఈ గ్రాహకాలు చూసేది ఎక్కడ చూసి మా వేదాంత పదం వీళ్ళకి ఎక్కడొచ్చిందా చూస్తే ఈ సెన్స్ లో పడేట అది వేదాంత సెన్స్ కాదు వాటెవర్ సో నేను గ్రాహకుడను ఈ జగత్తు గ్రాహ్యము అనే డివిజన్ అది ఆ డివిజన్లో మీరు బతుకుతూ ఉంటారు సో ఇప్పుడు మీరు చూడండి మీకు ఇప్పుడు లడ్డూ ఉందనుకోండి నేను గ్రాహకుడను అది గ్రాహీయము ఏమండి మీరు చెప్పండి సపోజ్ మీరు ఆ లడ్డూని అక్కడ ఎదురకుండా పెడితే మీరు డిసైడ్ చేశారు ఇది నేను తింటాను అని మీరు అనుకున్నారు అనుకునేప్పటికీ ఇంకొకటి వచ్చేది అక్కడి నుంచి తీసి పట్టుకెళ్ళిపోయాడు మీకు లేకుండా చేశాడు అప్పుడు మీరు గ్రాహకుడు అది గ్రాహ్యం అవుతుందా అవదు ఎదురుకుండా మాత్రాన గ్రాహిక గ్రాహ్య భావం రాదు మరి ఎప్పుడు వస్తుంది గ్రాహక గ్రాహ్య భావం మీ చేతిలో పెట్టారనుకోండి అప్పుడు వస్తుందా అప్పుడు రాదు రావడానికి సిద్ధమే కానీ పరిస్థితి వచ్చినట్టు చేతిలో పెట్టి బిట్వీన్ కప్పని లిప్ అనేది దానితో ఉంటుంది కప్పుకి మధ్యలో డిస్టెన్స్ వెయ్యి మైల్ అనడో ఉన్నాడు స్లిప్ కప్పుట్వీన్ కప్పండి లిప్ ఒక ఒక ఆయన ఉన్నాడు చాలా అహంకారంగా ఉంది వాడు వ్యాపారం చేసి బాగా ధనంగా సంపాదించింది సంపా అప్పుడు చాలా అహంకారంగా దేవుడు ఏమిటండి దేవుడేటండి మనం కష్టపడి మనం డబ్బులు సంపాదించి మనం భోగిస్తాం అలా అంటూ అప్పుడు మహాత్ముడు అక్కడ ఉండే అలా అలా అంత అహంకారం పనికిరాదు ఒకప్పుడు మన కప్పుకి మన లిప్పుకి మధ్యలో దేవుడు అడ్డం ప్రమాదం ఉంది కాలరూపంగాను అని అన్నాడు ఈయన వెంటనే ఈ వ్యాపారం చేతిలో కాఫీ వచ్చింది వాడు ఎవరో తీసుకొచ్చిచ్చారు దేకో అని కప్పు తీసుకుని నోట పెట్టుకు తాగేసి వార్డ్ డిస్టెన్స్ బిట్వీన్ కప్పం లేదు అని తోసిపుచ్చాడు ఈ మహాత్ముడు చెప్పింది రెండు షిప్పులు తాగాడు మూడో షిప్పు తాగుదా అనుకునేది వచ్చింది మహాత్ముడు ఆ ఎర్థక్వేక్ లో మొత్తం సిటీ అంతా కూడా తృణాతనకులు వీడి భార్య నుంచి వీడు విడిపోయాడు వీడి పిల్లల నుంచి వీడు విడిపోయాడు వీడు ఒంటరిగాడి అయిపోయాడు ఎతకువేటప్పుడు స్టాంప్ ఫీడ్లు ఇవేవి ఉంటాయి ఎవరో డబ్బులు కింద పడిపోతాడు వాడు ఎప్పుడో నాలుగు రోజుల తర్వాత బయటకు వస్తాడు అలా అయిపోయింది వీడు ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ తన భార్యనే పిల్లల్ని కలుసుకుంటాడు కలుసుకునే అప్పుడు గుర్తు చేసుకుంటాడు ఆ చెప్పింది కప్పని మధ్యన డిస్టెన్స్ ఉండి అని ఎనివే సో వాట్ ఆ సో గ్రాహ్య గ్రాహక కనుక చేతిలో కనుక లడ్డు పెడితే గ్రాహ్య గ్రాహక భాగం ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు ఎవరో పోటేస్తారు నోట్లో పెట్టారు అప్పుడు కూడా ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు దాన్ని నదిలేసి నాలో భాగం ఇంకా గ్రాహ్య గ్రాహక భేదం లేదు అనే స్థితి తీసుకొచ్చినప్పుడే అది మీరు ఎంజాయ్ చేసింది కాబట్టి ఇప్పుడు భేదం ఉందా తీరా భోగించే టైంకి భేదం ఉందా భేదం ఉందా అభేదం అద్వైతం మన ఇష్టానుభవంలో ఉంటుందండి ద్వైతంలో నీకు కడుపే నిండదు నీ కడుపు నిండాలంటే అద్వైతంలో పడితే ఉండడానికి నాకు మధ్యలో ద్వైతం ఉంటే ఇంక కడుపు నిండుతుంది ద్వైతం ఉండకూడదు బ్యాంకులో డబ్బుకి నాకు మధ్యలో ద్వైతం భేదం అదే నేను నేనంటే ఇంకేముంది దానికి నాకు మధ్యలో భేదం సమసిపోవాలి అభేదం వచ్చేయాలి అప్పుడే నా కాబట్టి గ్రాహ్య గ్రాహక భేదము సూపర్ఫిషియల్ గా భేదంలా భాషించిన దెర్ ఈజ్ నో సచ్ విషన్ సరే ఆత్మభేదం సర్వం సర్వము ఆత్మ అనేక పర్యాయాలు నేను చెప్పాను సో నేను సద్వాదంలో కూడా చెప్పాను చాలా విస్తారంగా అది నేను అహం సత్ అది తెలుస్తూనే ఉంది కదా ఇప్పుడు ఘట అస్తి అన్నప్పుడు కూడా ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ కూడా నా సద్రూపమే దాని మీద అధ్యారోపించబడింది ప్రాజెక్ట్ చేయబడింది నేను ఉన్నాను అనే ఉనికి ఏదైతే ఉన్నదో ఆ ఉనికి ఘటం మీద అధ్యారోపణం చేయబడి ఘటం ఉన్నది అనే భావన కలిగింది కాబట్టి ఘటము ఉన్నది అంటే బాహ్యంగా నాకంటే భిన్నంగా నా ఉనికి నా స్వరూపమైన ఉనికి భిన్నంగా మరో ఉనికి ఉందని అర్థం నా స్వరూపమైన ఉనికియే నాకంటే భిన్నంగా ఉన్నట్టు గోచరించింది ఏంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉండటం వల్ల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 ఫిజికల్ గా నా అభిప్రాయం కాదు దీంతో ఐడెంటిఫై అయినప్పుడు నేను ఇది సపరేట్ అయిపోయాను కాబట్టి దేహాభిమానము కారణంగానే గ్రాహ్య గ్రాహక భేదము వచ్చింది నేను దేహములకు అతీరమైన చేతన అనే సత్యాన్ని మీరు గ్రహిస్తే దేహము ఏ చైతన్యంలో భాషిస్తుందో మొత్తం జగత్తు కూడా అదే చైతన్యంలో భాషిస్తూ ఇప్పుడు చెప్పండి దేహము జగత్తు రెండు కూడా దేర్ అవుట్ సైడ్ చైతన్యము ఉంది వివేక దృష్ట్యా సర్వాత్మ భావ దృష్ట్యా ఆ చైతన్యము యొక్క ఉనికియే దేహము యొక్క ఉనికిగా భాషించింది జగత్తు యొక్క ఉనికిగా భాషించింది ఇప్పుడు స్వప్నంలో మీరున్నారు స్వప్నంలో మీకు దేహం ఉంది దేహం ఉందండి స్వప్నంలో జగత్తు ఉందండి ఆ దేహము యొక్క ఉనికి ఆ జగత్తు యొక్క ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది మీ యొక్క ఉనికి అదేహము యొక్క ఉనికిగా అజు యొక్క ఉనికిగా భాషించింది కాబట్టి స్వప్నంలో గ్రాహ్య గ్రాహక భేదం ఉన్నది ఇప్పుడు మీరు చెప్పండి నాకు స్వప్నంలో గ్రాహకాడు ఉన్నాడు గ్రాహ్యం ఉన్నది స్వప్నంలో గ్రాహకుని యొక్క ఉనికి ఏమిటా ఉనికి మీ చైతన్యం మీ కాన్షియస్నెస్ లోనే స్వప్నం ప్రకటమైనది కాబట్టి మీ చితే స్వప్నంలో గ్రాహక రూపంగా ఉన్నది మీ చితే మీ స్వరూపమైన చితే స్వప్నంలో గ్రాహ్య రూపంగా ఉన్నది సో స్వప్నం కొనసాగుతున్నంతసేపు గ్రాహ్య గ్రాహక భేదం కనబడింది అంచేతనే అది కల్లా స్వప్నం పూర్తయ్యేపప్పటికీ ఆ భేదం తొలగిపోయింది కాబట్టి గ్రాహ్య గ్రాహక భేదమే అజ్ఞానం ఆ భేదం సత్యం అనుకోవడమే అజ్ఞానం ఆ జ్ఞానమే రాత్రి ఆ రాత్రి ఎందు ఈ ఈ పూతాన్ని ఈ భూతాన్ని అంటే ప్రాణులు వీళ్లు తెలివిగా ఉన్నారు జాగ్రత్త ఇది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 అజ్ఞానమే రాత్రి నిషా ఇప్పుడు అజ్ఞానాన్ని వర్ణించమంటే మీరు ఎవరిని వర్ణిస్తారు అజ్ఞాని ఈ నిశలో నిద్రిస్తున్నాడు అని చెప్తారు కానీ అంటే ఆ భేద లక్షణమైన నిశలో నిద్రిస్తున్నాడు అని చెప్తారు కానీ గ్రాహ్య గ్రాహక భేదము వెల్లి ఆ వెల్లి సందర్భంలో చాలా జాగవు ఆ భేదమే సత్యమని చాలా వేరై మార్చి కాన్షియస్ ఆఫ్ దట్ డివిజన్ అని చెప్పేప్పుడు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 తెలివిగా ఉన్నారు అని చెప్పడం అన్నది ఎందుకంటే నిద్రపోతున్న వాడుగా ఉండడం వాడు అజ్ఞాని అజ్ఞాని అంటే అజ్ఞాన నిద్రలో ఉన్నాడు అజ్ఞానాన్ని దేంతో పోలుస్తారు నిద్రతో పోలుస్తారు జ్ఞానాన్ని మేల్కాంక్షంతో పోలుస్తారు కాబట్టి అజ్ఞాని కనుక అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నాడు నిద్రిస్తున్నాడు అజ్ఞానము అనే నిద్రిస్తున్నాడు కావాలి సో అని చెప్పారు కాబట్టి ఏమిటి అజ్ఞానం ఏమిటి గ్రాహ్య గ్రాహక భేద్ఞానం కాబట్టి నిద్రిస్తున్నాడు సరపడుందా ఇప్పుడు దీన్ని అర్థి తిరగేస్తా చూడండి గ్రాహ్య గ్రాహక భేదము ఎడల తీవ్రమైన పట్టుదల కలిగి ఈ భేదమే సత్యము అని దృఢంగా ఉన్నాడు అని చెప్పారనుకోండి ఇప్పుడు ఎలా చెప్తారు తెలివిగా ఉన్నాడని చెప్తా తెలివిగా జాగరూకంగా ఉన్నాడు దేని ఎడల జాగరూకంగా ఉన్నాడు పరమార్థ సత్యము ఎడవ జాగరూకంగా లేడు వ్యాఘ్రాహణము ఎడవ జాగరూకంగా ఉన్నాడు అది ప్రసూప్తావ భూతాన్ని జాగ్రతి ఇది ఉచితే నిద్రపోతూనే ఉన్నారు అయినా కూడా తెలివిగా ఉన్నారు అని చెప్పడం అయింది ఎలాగంటే ఎస్యాం ప్రసూప్తా ఇవ స్వప్నదృశ రాత్రి నిద్ర నిశండి నిద్రపోతున్నారండి నిద్రపోతూ కలగంటున్నాడండి ఈ కలదంటున్నవాడు వీడు నిద్రపోతున్నాడా తెలివిగా ఉన్నాడా నిద్రపోతూ తెలివిగా ఉన్నాడు కాబట్టి ఎస్యా నిషాయాం ఎస్యా అంటే నిషాయం యా నిశ్యాం నిషాయం సర్వనామ కదండి ఆ నిశయందు అంటే గ్రాహ్య గ్రాహక భేద రూపమైన నిశయందు వీళ్ళు నిద్రపోతూనే ఉన్నా తెలివిగా ఉన్నారు అంటే అజ్ఞానంలో ఉండి భేదాన్ని దర్శిస్తున్నారు అజ్ఞానంలో ఉండి భేదాన్ని దర్శిస్తున్నారు అర్థమైందండి నేను ఉండి జాతృష్టంగా చెప్తున్నాను ఎందుకంటే కష్టం అన్వయించడం కష్టం ఉంది భాష్యకారులు వీళ్ళు ఏం కష్టపడతారు ఆలోచించకుండా పారాగ్రాఫ్లు రాసి పాలిస్తారు ఒకప్పుడు ఆ పారాగ్రాఫ్ని పరిష్కారం చేయాలంటే తలపోతుంది సో ఈ లేకపోతే ఏమిటండి ప్రస్తుతాన్ని ఏవ జాగ్రఫీ ఇచ్చితే ఎలా అన్వయం చేస్తారో చేయండి ఉంది చూడడానికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అజ్ఞాన నిద్రలో అజ్ఞాన అజ్ఞాన నిద్రలో ఉండి గ్రాహ్య గ్రాహక భేదము సత్యమంటున్నాడు అవునండి వీళ్ళు వీడు నిద్రపోతో తెలివిగా నిద్రపోతో కలగలుతున్నాడు వీడు నిద్రపోతున్నాడో కలగనుకున్నాడు నిద్రపోతో కలగనుకున్నాడండి కలగనాలంటే నిద్రపోవాలి నిద్రపోతే కానీ కలగనం కొనరు ఇక నిద్ర అజ్ఞానం కళ ఏమిటంటే భేదదర్శనము కాబట్టి అజ్ఞానమనే నిద్రలో ఉండి భేదదర్శనమనే కళను గంటున్నాడు ఎస్యాం జాగ్రతి భూతాన్ని ఈ శ్లోకం కఠినమైన శ్లోకం నిజానికి రెండో అధ్యాయంలో రెండు కఠినమైన శ్లోకాలు ఉన్నాయి ఒకటి యావాన్ సంవేషు వేదేశు బ్రాహ్మణస్సుని జాంతం సెకండ్ హాఫ్ ఫైవ్ హాఫ్ రేంక్ ఏదో ఉంది సో ఆ శ్లోకం ఒక కఠినమైన శ్లోకం దానికంటే కఠినమైన శ్లోకం ఇది సింపుల్గా ఉంటుంది నిన్న చెప్పాను చూడండి అందరం నిద్రపోయినప్పుడు మేము తెలివిగా ఉంటాం మేము మీరందరూ తెలివి కాదు మేము అలా చెప్పేవాడికి ఏ కష్టమూ లేదు కానీ అలా కాకుండా జాగ్రత్తగా చెప్పే పక్షంలో పైగా ఇంకో కథ కూడా చెప్పచ్చు అలా చెప్పి కృషి కేసులో ఒక మహాత్ము ఉండేవాడు ఋషికేష్ దాటింటారు ఋషికేశ్ పాపులర్ అయిపోయింది వెంటనే కొంచెం దాటితే కానీ ఎఫెక్ట్ పడతాం సో హృషికేశ్ దాట ఒక ఆయన ఉంది కూడా ఆయన అవధూత అవధూత అంటే ఇంకా విడ్డూరాలన్నీ ఉంటాయని మీరు తపని ముందుకు సాగించడానికి కావలసిన పునాది వేసినట్టు అవుతున్నారు ఇదితో చెప్పడం ఆయన ఏం చేస్తున్నారంటే పొగలంతా కూడా ఎందుకంటే మహాత్ములు అలాగే ఉంటారు హస్యాన్ని హస్యా జాగ్రతి భూతాన్ని సానిసా పశ్చిత ఉంది రాత్రిపూట మాత్రం ఆ గుహలో కూర్చుని అక్కడ ఒక అగ్నిహోత్రం పెట్టేసి అగ్నిహోత్రంలో హోమవి చేస్తూ కూర్చుని ఉంటాడు ఎందుకు అవధూత సో ఇలాగా నేను అదే ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్ హైలీ మెటఫారికల్ ఎనీవే कबटी सा दुश अविद्यारूपत्वा परमत्व पश्य मुने ग्राह्य ग्राहक भेदमे गलदो ये भेदुन नई अज्ञा चाल जागरूको आदमु मुनि सत्या दर्शे मननशीलुन को मुन मननशील सत्यान्वेषण परु की मुनि अंतर्मुखु సత్యాన్ని అపరూపంగా అన్వేషించేవాడు ముని అంటాడు వాడిని నూనె అంటాం బహిర్ముఖుడుగా ఉంటో లోకంలో ప్రవృత్తిశీలుగా ఉండేవాడిని మునె అనుకోం గడ్డాలు మేషాలు పెంచితే మునవాడు జడంత ఏం మహాభాగ్యం ఉండేది జడంత ఏదో ఘనకార్యం అనేది జడంతో ఏం కాదు మరోటి గణకార్యం ఏం దీంట్లో ఘనకార్యం మీరేం కష్టపడాలి మీకు కర్తృత్వం లేదని చెప్పడానికి ఇంతకంటే వేరే దృష్టాంతం అసలు మీ కర్తృత్వం ఏముందండి గ్రోయింగ్ హెయిర్లను మీరు ఉంటే బోయింగ్ చేసింది ఎక్కడ పోత ఉంటే ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇచ్చే మీ కర్తృత్వం ఏమైనా అర్థం ఉండడానికి కాబట్టి మీకు మహాముని మీకు అసలు మునెని మీకు తెలియకుండా నేను అలాంటి వాళ్ళు మందిని చూశాను ఇష్టం ఇక చూసి చూపు ఉండాలి పశువునే ఓ మునె ముని కాని వాడి ముని ఏమి కూర్చాడు మునంటే ఏమైనా రషం నేను చూశాను కొంతమందిని చూసి ముక్కు మీద వేలేస్తున్నా వారు వేస్తా ఎంత గొప్ప విచారం గలవాడు ఆవిడు ఎంత గొప్ప అంతర్ముఖుడు నేను పొరపడే అని నేను సిగ్గుపడి దండం పెట్టాల సత్యం అంతటి మహాత్ములు కానీ ఎవరికీ తెలియదు ఆయన నూనెనే పశ్యతో మునేహ ఆ సత్యాన్ని దర్శించే మునికి ఈ జాగరూకులుగా ఉన్నారు చూడండి ఈ గ్రాహ భేదము అది నిషిష నిశ అంటే అర్థం ఏంటి అజ్ఞానము సా నిశ ఎందుకంటే నిశెందుకైంది అవిద్యారూపత్వా ఇటు భేదమే సత్యం అనుకున్నవాడు వాడు అజ్ఞానంలో బతుకుతూ ఉంటాడు ఒక ఆయన సన్యాసం తీసుకుని భేదాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు భేదాన్ని ప్రచారం చేయడం కోసం సన్యాసం ఎందుకంటే మామూలుగా గృహస్థిగా ఉండి కూడా చేయొచ్చుగా ఆయన ఇంకా బాగా దృఢంగా ప్రచారం చేయటం కోసమని సన్యాసం తీసుకుని భేదాన్ని ప్రచారం చేస్తాడు అసలు ప్రచారం చేయడం కోసం సన్యాసం తీసుకున్నామని ఎవరైనా అనుకుంటే అదే దోషం అసలు ముందు అక్కడే తప్పు వచ్చేసింది సన్యాసం తీసుకునేది ప్రచారం చేయడం కోసం కాదు సన్యాసం తీసుకునేది నివృత్తి కోసం సంసారంలోని నివృత్తి కోసం సన్యాసం తీసుకుంటాం ప్రచారం అనేది ఉండదు ఎవరైనా జిజ్ఞాసులు వస్తే నాకు మాటలు చెప్పడంలోనూ ప్రచారం ఉండదు అని తయారు చేస్తే అది ప్రవృత్తి అవుతుంది కానీ నివృత్తి అనడవు కాదు అది అనేది మెయిన్ టు ది పాయింట్ చాలా దృఢంగా భేదాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు అనుకోండి ఒక ఆయన ఆయన్ని చూసి పశ్యతో మునేహే పశ్యతో మునేహే అనుకుంటాడంటే అజ్ఞాన నిద్రలో ఉన్నాడు అనుకుంటాడు ఆయన అనుకున్నాడో మానేడో ఆయన దృష్టిలో ఇది అజ్ఞాన నిద్ర వంటిది అని కృష్ణుడు చెప్తున్నాడు సో ఎందుకంటే చాలా యాక్టివ్గా అజ్ఞాన నిద్రలో ఉండి చాలా యాక్టివ్గా ఉన్నాడు అనే మహాత్ములు దర్శిస్తారు చాలి శాపశ పాపం ఆయనకి తెలియదు అండి చాలా యాక్టివ్ గా ఉన్న మాట వాస్తవమే ఈ డెదన్ నో ఇది ఎదన్నా ఈ డదన్ నో అంటే దాని ఎక్స్ప్లైన్స్ ఎవరిచింది ఇది ఎదన్నో అంటే సో ఎక్స్ప్లైన్స్ ఆల్ సినిమా కూడా వేసేస్తూ ఉంటాడు గెంతులు వేసేస్తూ ఉంటాడు ఇదో చిరిగిస్తూ ఉంటాడు స్కేట కూడా గెంతులు వేసేస్తూ ఉంటాడు నో బాడి ఇప్పుడు ఈ నో निषा अगर वर्कअट दीद विस्तार अनेदा पट्टी निद्र रात्रि अज्ञा को ज्ञाम अदाल पे प्रयोग मन की कंफ्यूजन तो నిద్రపోతున్నాడని చెప్పాలో తెలియదు ఇప్పుడు అజ్ఞాని కాబట్టి నిద్రపోతున్నారు అని చెప్పి కూర్చున్నాడు అనుకోండి ఎస్యాన్ జాగ్రతి భూతాని అని ఉంది ఇప్పుడు ఏం చేస్తారండి చెప్పండి ఏం చేస్తారు ఎస్యాన్ జాగ్రతి భూతాన్ని అజ్ఞాన నిద్రలో ఉన్నాడండి ఇవాడు సరే అజ్ఞాన నిద్రలో ఉన్నాడు ఇప్పుడు దీనికి అర్థం చెప్పు ఎస్యాన్ జాగ్రతి భూతాన్ని అంటే ఏమర్థం చెప్తారు చాలా ఓపిక్ చెప్పాల్సి ఉంటుంది అంచేతనే నిద్రపోతూనే మేల్కాంచ తెలివిగా ఉన్నాడు దేవుడు నిద్రపోతూ తెలివిగా ఉన్నాడు ఏమిటంటే నిద్రపోతూ కళ చూస్తూ ఆ కళ సత్యం మనకు ఉంది జాగ్రత్తభూతాన్ని సా నిశ పశ్యతో మునేహే పశ్యత ఆ మునేహే చూసివాడికి నిశ అవుతుంది అంటే తాను నిద్రపోతున్నాను కాదు చూస్తున్నాడు సత్యాన్ని దర్శిస్తున్నాడు కనుక ఎదుటి అజ్ఞానాన్ని స్పష్టంగా గుర్తుపట్టగలుగుతాడు అజ్ఞానాన్ని గుర్తుపట్టడం చాలా చాలా తేలిక జ్ఞానిని గుర్తుపట్టడమే కష్టం జ్ఞానిని గుర్తుపట్టాలంటే వాడు ఓకే సార్ అంత జ్ఞానం ఉన్నవాడు అవి అజ్ఞానాన్ని గుర్తుపట్టాలంటే చాలా ఈజీగా గుర్తుపెట్టచ్చు ఒక్కొక్కసారి దేహాభిమానంగా ఉండి ఆ దేహాభిమానాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే బస్ ఎస్ ఎడ్ నాట్ నో అని చెప్పేచ్చు కొంతమంది చెప్పేస్తారు లెక్క చేయరు విటుకు సుమూర్తులు అంటూ వాడు ఉన్నాడంటే అందరినీ తోసిపుచ్చేసి ఆయన వెళ్ళి లేచక్క పోతారు మీకు వీళ్ళ మీరందరూ అజ్ఞానులు మాట అనేసి లేచక్క పోతారు నవ్ యుడు వాటెవర్ యూవ్ కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళే అంత పరుషంగా ఎందుకు చెప్పడం అంత కఠినంగా ఎందుకు చెప్పడం అని ఉంటారు జ్ఞానులు ఉంటారు ఏదో సర్దుబాటు చేస్తారు సో వీళ్ళ కరుణకి మనం సంతోషించాల్సిందే అలాగే కదాఖండిగా చెప్పేవాడు కూడా ఉండాల్సిందే వీ నీడ్ సొసైటీ అంటే అలాగే ఉంటుంది మహాత్ములు అందరూ ఏకరూపంగా ఉండాల్సిన అవసరం లేదు ఒక పొండలవరు నుండి చెప్తాడు డూ ూ అడ్ ఎవర్ యూ లైక్ హీ నాట్ ఇంట్రెస్టెడ్ ఎన్ గుడ్ విల్ అండ్ ఆల్ దట్ ఈ టెల్స్ అండ్ మూవ్ సామ్ ఇంకొకడు ఏం చేస్తాడు పొన్లే లెటర్ సంగ్రహం చేద్దాం సంగ్రహ లెట్ అస్టేక్ పీపుల్ ఎలా మూవ్ థెస్ ఒక్కసారిగా అంత బలంగా చెప్పొద్దు స్లోగా చెప్తాం అని కొంతమంది ఉంటారు అది మనుషుల యొక్క ఎనీవే तर अतः कर्मा विद्यावस्थाया विद्यावस्थाया शंकर पाठन चपाले चला भयम ये पाठे लोकल में अंदर अच्छी दाखी एम तेड़ उड़ा संबंध होक अंदर मेमो పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకుని ఏవో ప్రచారాలు చేస్తూ ఉంటారు దానికేనో శాస్త్రానికి సంబంధం అండి లైక్ దాట్ సో చూడండి కర్మాని చోజే ఈ కర్మను చేయుము అని విధిస్తారు ఎవరు విధిస్తారండి వేదం విధిస్తుంది స్మృతులు విధిస్తాయి మహాత్ములు కూడా విధిస్తారు మీరు కర్మ చేయండి అని విధిస్తారు ఎవరికి విధిస్తారో తెలిసినా ఎవరిలో అజ్ఞానావస్థలో ఉన్నారో వాళ్ళకే విధింపబడతారు अतः कर्मा अविद्यावस्थायाव चो्य ज्ञानवाड़े अभी विधि विद्यावस्थाया ज्ञा की कर्म विधि प्रसते तलना आज ने मुझे आता ग्राह्य ग्राहक भेद उ कर्म विधान कुदर अभी संघर्ष बुधवार ఈ బ్రాహ్మణం ఒకటి చూస్తున్నాం మైత్రి బ్రాహ్మణం అక్కడ కూడా ఇదే ప్రసంగం గ్రాహ్య గ్రాహక భేదం ఉండాలి నేను కర్తని ఇది క్రియ ఇవి కారకములు కారకములు అంటే మీకు చెప్పేట ప్రథమాభక్తి ద్వితీయ భక్తి ఇవన్నీ కారకాలు ఈ భేదము సత్యము అని వాడు అనుకోవాలి అప్పుడు వాడికి క్రియ క్రియ విధింపకూడదు నేను నదిలో స్నానం చేసుకున్నా పుష్కరం టైంలో నదిలో స్నానం చేస్తుంటే నాకు అనిపించింది ఈ నదీ జలము కృష్ణానదీ జలము గోదావరి నదీ జలము గంగానది జలము డెలవేర్ వివరణ ఒకటి ఉండవు అదాని జలము మిస్సిపి జలం పరమేశ్వర స్వరూపమే అని అనిపించింది అప్పుడు అనుకున్నా మరి ఇదంతా పరమేశ్వర స్వరూపం ఇంత పది మైళ్ళు యాభై మైళ్ళు రెండు ప్రయాణం చేసి ఇదెందుకు చేస్తున్నట్టు అని అనుకున్నా అనుకుని భేద దృష్టి వారికి మాత్రమే ఈ స్నానం విధించబడింది అని అనుకుంది అది సమాచారం కాబట్టి నదిలో స్నానం చేయటం నేను తప్పట్లేదు నేను చేస్తా వెళ్ళి ఇంకోసారి పుష్కరం వస్తే ఇంకోసారి స్నానం చేస్తా పుష్కరం దాకా మనకు ఆయుర్దేవిడు భగవంతుడు కృతజ్ఞి వీళ్ళు స్నానం చేస్తాడు పుష్కరంలో అదో ఎటువంటిది ఈ పన్నెండు ఈ దేహాలు పెట్టినది తలతో బాలజీతి రావు బట్ ది పాయింట్ ఈజ్ భేద దృష్టి ఉండాలి ఇప్పుడు కృష్ణ పుష్కరం వస్తే గోదావరికి వెళ్తారా కృష్ణకి వెళ్తారా ఇప్పుడు కృష్ణకే వాళ్ళ కృష్ణకి గోదావరికి భేదం ఏముందండి అనుసంధానం చేశారనుకోండి నదుల అనుసంధానం అని అనేవారు వాజ్పేయి గారు ఆయన నదుల్ని అనుసంధానం చేయాలి ల్యాండ్ని అనుసంధానం చేయాలన్నారు ఆయన చేతనే ఆయన ఓడించేశారు ఆయన ఓడించేసి పప్పు యాదవులను వాళ్ళని నెగ్గించారు జనాలు వాళ్ళకు కావాల్సిందో వాళ్ళు నెగ్గించారు ఆయన పాపం ఏమనివారంటే ల్యాండ్ అనుసంధానం చేద్దాం భారతదేశం అంతా ఏకసూత్రబద్ధం అవుతుంది తర్వాత నదులు అనుసంధానం చేసినట్లయితే వరదలో వరద సమస్యలు తీరుతాయి డ్రౌట్ సమస్యలు తీరుతాయి మనకు ఎలా ఉంటుందంటే ఈ ఈ జిల్లాలో వరద ఈ జిల్లాలో డ్రౌట్లు ఉంటుంది నెల్లూరు జిల్లాలో డ్రౌట్ అంత అనంతపూర్ జిల్లాలో వరద ఇప్పుడు ఇవాళ రేపు పొద్దున మళ్ళీ ఇది కూడా డ్రౌట్లో పడుతుంది వేరే సంగతి వారానికి ఒకసారి మారిపోతూ ఉంటుంది ఇది కనుక అనుసంధానం చేసి పెడితే సెటర్ అయిపోతుంది అయితే ఈ డ్రౌట్లు నదులు ఇవన్నీ పొలిటిసైజ్ చేసి పెట్టేసారు వీటిని టెక్నికల్ లిస్ట్ లోని తీసిపారేసి పొలిటిసైజ్ చేసేసి అసలు నది అంటే స్ట్రక్చర్ ఏమిటే సివిల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఏమీ లేనటువంటి మూర్ఖులు వీటి గురించి చర్చలు చేస్తున్నాం ఈ నది ఇక్కడ ఉండాలి ఈ బిల్డింగ్ ఇక్కడ ఉండాలి ఈ డ్యామ్ ఎక్కడ ఉండాలి ఈ డ్యామ్ ఎక్కడ ఉండాలని చెప్పడానికి వాడుకు అర్హత ఉండాలా ఏదైనా కొంత సైంటిఫిక్ అర్హత ఉండదా చెప్పాలన్నమాట అది ఏం లేదు అంతా పొలిటిసైజ్ జిల్లాల వారీగా సమాజాన్ని విడగొట్టి ప్రయత్నంలో ఉన్నారు రాష్ట్రాల వారీగా అయిపోయింది ఇప్పుడు జిల్లాల వారీగా విడగొట్టాలి ఈ జిల్లా వారికి నీళ్ళు ఎక్కువ అని అనేది ఎవల ఏం పోనీ ఆ జిల్లా వారికి నీళ్ళు ఎక్కువ వెళ్తే ఫలం మనకి లభిస్తుంది ఆ జిల్లాలో పండిన పంట మన జిల్లాలోకి వస్తుంది అని కూడా ఆలోచన లేదు ఎనివే వాట్ పాయింట్ ఈజ్ కర్మలు మీరు ఉండాలంటే గ్రాహ్య గ్రాహక భేదం ఉండాలి భేదం లేకపోతే కర్మ లేదు కాబట్టి నదులన్నీ ఒకటే అన్నవాడికి పుష్కర స్నానం ఎలా విధిస్తారు మీరు ఈ సంవత్సరం ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేయి మళ్ళీ సంవత్సరం గోదావరిలో స్నానం చేయి ఆ సంవత్సరం తపతిలో స్నానం చేయి ఆ సంవత్సరం నర్మదాలో స్నానం చేయని ఇది మొత్తం దేశంలో తిరుగుతూ ఉంటాడు బెలవేర్ రివర్ కనపడింది స్నానం చేయడు ఇది మనకి భవిత్రం కాదనుకుంటాడు మిస్సిటీ కనపడింది అనుకోండి ఇది మ్లేచ్చుల రివర్ తప్పిస్తే మన రివర్ కాదనుకుంటాడు ఆ భేదం ఉన్నవాడికి ఆ స్నానాన్ని విధించాలి అన్ని నదులు ఒక్కటే పృథులంతా ఒక్కటే నదులన్నీ ఒక్కటే అంతా దైవమే అన్నవాడికి శాస్త్రం కూడా స్నానం చేయను అంటే ఈ నదీ స్నానం పరిగెట్టడం చేయమని చెప్పదు భేద దృష్టి ఉండాలి నేనేదో నదీ దృష్టాంతం ఇచ్చాను దాన్నే ముందుకు సాగించాను కాబట్టి కర్మ ఇంకే కర్మ కూడా ఈ స్వర్గానికి వెళ్ళాలి అగ్నిహోత్ర కర్మ చేసి స్వర్గానికి వెళ్ళాలి కర్తను నేను స్వర్గం నాకంటే భిన్నంగా ఉన్నది కారకములు నాకంటే భిన్నంగా ఉన్నది వారికి కర్మ విధించారు అంతా ఆత్మన్నవాడికి కర్మ క్రీజ వస్తుందండి కర్మ విధానం ఉండదు అదే అంటారాయన విద్యాయాం హి సత్యాం ఉదితే సవితరివ తమ ప్రణాశముపగచ్చతి అవిద్య అదేమిటండి అజ్ఞానికే కర్మలు అంటున్నారు ఏమిటండి అంటే చూడండి విద్యాయాం హి సత్యాం వారికి కనుక జ్ఞానం కలిగితే జ్ఞానం కలగడం ఎలాంటిదంటే సవితరి ఉదితే సూర్యోదయమైనట్లు ఆత్మస్వరూపం వాడికి తెలుస్తుంది వాడికి ఎలా తెలుస్తుందంటే అరే నా స్వరూపం సత్ కదా సద్రూపం నేను ఎరుక ఉనికి ఎరుక నా స్వరూపము